ప్రసంగాల కథాకారులు కూడా అటువంటి చొప్పదట సందర్భం ఉన్న ప్రసంగాలని అలా చేయకూడదు తత్వాన్ని అందజేసే ప్రయత్నం చేయాలి దానివల్ల వాళ్ళకి తత్వాన్ని నేర్చుకునే ఒక అవకాశం వస్తుంది శ్రోతలకి కొంత ఉపకారం చేసినట్టుంది శ్రోతల్ని టేకింగ్ ఫర్ గ్రాంట్ అంటారు శ్రోతలను అలాగా గ్రాంట్కి తీసుకోకూడదు ్రతలు వచ్చారంటే వాళ్ళు గంట నా సమయాన్ని వినియోగించి వచ్చారు అంటే ఒక రెస్పెక్ట్ ది శ్రోత ఏమిటి రెస్పెక్ట్ అంటే వాళ్ళకి ఆ ప్రయోజనము సిద్ధించడానికి తత్వ విచారాన్ని నిరూపించాల్సి ఉంటుంది కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ ఆత్మస్వరూప విచారణ మీరు ప్రతి దినమూ చేయాల్సి శ్రవణం చేయాలి మననం చేయాలి నిధిధ్యాసనం మూడు రకాలుగా ఆత్మ విచారణ చేస్తారు ఈ మూడింటినీ కూడా ప్రతిదినము విడిచిపెట్టకుండా చాలా శ్రద్ధతో చేస్తూ ఉండాలి భోజనం మానేసినా పర్వాలేదు కానీ శ్రవణమన నిధ్యాసనాలు మానే పోవడం ఆ రకమైనటువంటి నిష్ఠతో మీరు ఆత్మవిచారం చేస్తూ ఉన్నట్లయితే మీకు తెలియకుండానే మీ మనస్సులో ఉండేటువంటి కాలుష్యమంతా తొలగిపోయి చాంచల్యమంతా కూడా పోయి మీ మనస్సు చాలా ప్రసన్నంగా తయారవుతుంది మీరు ప్రత్యేకించి ఎటువంటి అక్కర్లేకుండానే మీరు స్థిరమతి అనే టైటిల్కి అర్హులు స్థిరమతి ఎవడో వాడే భక్తుడు ఇటువంటి భక్తుడు భక్తిమానే ప్రియో నరహా ఇటువంటి భక్తిమంతుడు భక్తిమాన్ అంటే భక్తి గలవాడు ఇప్పుడు భక్తికి ఆశ్చర్యమేది హృదయము భక్తి దేంట్లో ఉంటుంది హృదయంలో ఉంటుంది భక్తికి విషయమేమి ఈశ్వరుడు విషయం ఉంటుంది ఆబ్జెక్ట్ ఆఫ్ లవ్ లవ్ అంటే ప్రేమ ప్రేమ ఎక్కడ ఉంటుంది హృదయంలో ఉంటుంది ఎవరి మీద ఈ ప్రేమ అంటే నా ప్రియురాలి మీద ప్రేమ అని లోకంలో మామూలుగా ప్రియురాలు ప్రేమలో విషయము హృదయము ప్రేమకు ఆశ్రయము అలా ఉంటుంది లోభి ఉన్నాడు అనుకోండి లోభికి ప్రేమ హృదయంలో ఉంటుంది ప్రేమలో విషయము ధనమవుతూ ఉంటుంది ధనము ఇనప్పట్లో ఉంటుంది సో ఆ రకంగా ప్రేమ హృదయంలో ఉంటుంది ప్రేమ యొక్క విషయము ఈశ్వరుడు దాన్ని భక్తి గలవాడు అంటారు అంటే అలా ఉంటాడు ఇక ఈశ్వరుడి దగ్గరికి రండి మే ప్రియో నరహ ఇటువంటి నరుడు నాకు ప్రియమైనవాడు అంటే ఇప్పుడు ఈశ్వరుని యొక్క హృదయమునందు భక్తుని ఎడల ప్రీతి ఉంటుంది కాబట్టి ఈశ్వరుని హృదయంలో ప్రీతి ఉంటుంది ఆ ప్రీతిలో విషయం ఎవరవుతారు ఈశ్వరుని ప్రీతిలో భక్తుడు విషయము భక్తుని ప్రీతిలో ఈశ్వరుడు విషయము ఇది భక్తి మాన్నే ప్రియో నరహ సో భక్తుడు భక్తితో ఈశ్వరుని వైపు చూస్తూ ఉంటాడు భగవానుడు ప్రీతితో భక్తుని వైపు చూస్తాడు ప్రహ్లాదుని నృసింహస్వామిని భక్తితో చూస్తాడు నృసింహస్వామి ప్రహ్లాదు ప్రేమతో అది ప్రీతితో చూస్తాడు రెండు కొంచెం తేడా ఉంటుంది ఇటు నుంచేటోటి కాబట్టి భక్తి మాన్నే ప్రియో నరహ చూడండి భక్తి లభించింది వీటికి అయితే ఏమి లభించినట్లు నిజానికి భక్తి లభిస్తే సర్వము లభించినట్లే ఎవాన్ ఏవ లోకేస్మిన్ పుంసాం స్వార్థ పరస్మృత మీరు స్వామి వివేకానంద అంటాడు బీ సెల్ఫిష్ బీ సెల్ఫిష్ బట్ బీ సెల్ఫిష్ ద రైట్ వే సెల్ఫిష్ ఉండండి స్వార్థాన్ని కలిగి ఉండండి కానీ ఎటువంటి స్వార్థం ఉండాలి వీడి మూలఛేదం చేసి స్వార్థం ఉండకూడదు సర్వనాశనం చేసి స్వార్థం వల్ల ఉపయోగమే ఉంది మనిషిని ఉద్ధరించే స్వార్థం ఉండాలి అంటే ఏముండాలి నాకు డబ్బు కావాలి అనుకుంటే వీడు నాశనమే బాగుతుంది భోగాలు కావాలంటే నష్టడైపోతాడు వినష్టడైపోతాడు అలా కాకుండా నాకు భక్తి కావాలి అనుకుంటే అది ఆ భక్తిని ప్రోగు చేసుకుంటే అంతకు గొప్ప స్వార్థము మరొకటి ఉండదు కాబట్టి ఏకాంత భక్తిందే గోవిందే సో యత్ సర్వత్రణం కాబట్టి అసలైన స్వార్థమేమిటి కరెక్ట్ అయిన స్వార్థమేమిటి అంటే ఈశ్వరునియందు ఏకాంతమైన భక్తి ఏకాంత భక్తి భక్తి పేరుతో గడబిడ హడావిడి చేయకూడదు భక్తి అనేది ఎలా ఉండాలంటే ప్రైవేట్ కమ్యూనియన్ అనే రూపంలో ఉండాలి తప్ప పబ్లిక్ డిస్ప్లే అనే రూపంగా ఉండకూడదు ఆరంభంలో ఎవో ఉంటాయి ఏదో చిన్నప్పుడు మా చిన్నప్పుడు జ్వాలాతోరణం అని ఒకటి ఉండేది జ్వాల కార్తీక పూర్ణిమ నాడు జ్వాలాతోరణం జలాతోరణం అంటే ఆ గడ్డిని ఎండుగడ్డి ఉంటుంది అప్పుడు ఆ పంటను కోసి ఆ ఎండుగడ్డి అధికంగా ఉంటుంది ఎండుగడ్డ అంటే వరి పంట ఉన్న చోట ఆ ఎండుగడ్డిని ఒక అర్ర ఇలా చుట్టి దానికి గుండ్రంగా దానికి ఆ ఎండుగడ్డి కడతాడు కట్టి అది అలాగా అక్కడ రెండు స్తంభాల పాటు మధ్యలో పెడతాడు దానికి ఇదేముండి పళ్ళకి పెట్టుకుని ఈ ముందు వెనక నలుగురు మనుషులు ఉంటారు ఈ సర్కిల్ అంతా ఎండుగడ్డి ఉంటుంది అది నిప్పు పెడతాడు నిప్పు ఎలా ఎప్పుడు పెడతానంటే పళ్ళకి వీళ్ళందరూ రెడీగా ఉన్నారు వచ్చే ఇంకా ఇంకెప్పుడు పర్వాలేదు పెట్టని వాళ్ళు పళ్ళకి వాళ్ళు చెప్పినప్పుడే పెడతాడు ముందు పెట్టడు ముందు పెట్టేస్తే వాళ్ళు ఇంకా రాలేకపోతారు కదా అందులో ఈ పళ్ళకి వాళ్ళు ఆ పెట్టు పర్వాలేదు అయినప్పుడు పెట్టేస్తారు నిప్పుడు ఆ నిప్పు అలా అంటుకుంటుండగానే ఈ పళ్ళకి వాళ్ళు ముందు ఇద్దరు వెనకాలిద్దరు ఉంటారు కదా దాంట్లోంచి దూటేస్తారు అలా అంటే దేవుడు చుట్టూ ఉండే దీంట్లోకి ఆ చక్రం గుండా అగ్ని చక్రం గుండా దేవుడు దూసుకుపోయిన వాళ్ళు దేవుడు దూసుకుపోతే పళ్ళకి వాళ్ళు శోభకు వెళ్ళిపోతారు అలా దాటేసి వెళ్ళిపోతారు అలా ఉంటుంది అది అలా కట్టి ఆ దేవుడు వి రకాలు మేమందరం దూటేసి వెళ్ళిపోయేవాళ్ళం ఎందుకంటే ఎవరో చెప్పారు దేవుడు ఆ అగ్ని చక్రంలో దూటేసినప్పుడు దాటేసినప్పుడు మనం కూడా దాటేస్తే మహాపుణ్యము ఇప్పుడు ఇక్కడ చూడండి తిరుపతిలో చక్రస్నానం అని అంటారు ఆ చక్రం ఇలా ముంచినప్పుడు కొట్టినప్పుడు మొత్తం పదివేల వద్ద వినిగిపోతాడు కదా అలాగే అనమాట దాటేస్తే అది ఉత్సాహంగా ఉండేది ఎలా నువ్వు దాటేవలంటా నేను దాటేశాను మరొకటి దాటలేకపోతాను పాపం అయ్యో దాఖలైపోయినా నిరుత్సాహపడతాడు కానీ ఇంటికి వెళ్ళింది దాడేసారి రాబడ్ చూస్తాడు ఏవో ఉంటాయి ఇలాగా చిన్నతనం ఉంటే అలా ఉంటుంది కాబట్టి అలా ఉంటుంది ఒక స్థాయి ఉంటుంది ప్రతిదానికి మంచిది సమాజోత్సవాలు పబ్లిక్ డిస్ప్లేలు ఉంటాయి ఇవి కాల్టుగెదర్ డిస్మిస్ చే కానీ మనం ఇక్కడ అటువంటి భక్తి గురించి మాట్లాడటం లేదు చాలా పరిణితి చెందిన భక్తుడి గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ భక్తుడు అంటే జ్ఞాని అని అర్థం జ్ఞానమే భక్తి కదా కాబట్టి అటువంటి భక్తులు ఎలా ఉంటాడంటే చాలా నిబ్బరంగా సైలెంట్గా ఉంటాడు ఏకాంత భక్తి అంటే తన హృదయంలో ఈశ్వరుని ఏడల భక్తిని కలిగి ఉంటాడు నేను భక్తుడను అనే విషయాన్ని నలుగురికి తెలుపుడు చేసే ప్రయత్నము ఎత్తికిత్తు కూడా చేయడు సప్మే సప్క్రాంత ఏకాంతము కాబట్టి ఆ పరమేశ్వరుని ఎందు సర్వమును విలీనము చేసి ఉండుట ఏకాంతము కాబట్టి ఆ ఈశ్వరుని ఎందు అటువంటి ఏకాంతమైన భక్తిని కలిగి ఉంటుట ఏకాంత భక్తి గోవిందే ఇది సర్వత్ర తదీక్షణం ఆ ఏకాంత భక్తి ఎలా ఉంటుందో తెలుసునండి దేవుడు కేవలము వైకుంఠంలోనో కైలాసంలోనో ఉన్నాడనో లేక తిరుపతిలోనో లేకపోతే కాశీలో మాత్రమే ఉన్నాడనో అయితే మా ఇంట్లో దేవుడు గూడు దేవుడికో గూడు ఉంటుంది గూడో రూమో పొరమవాళ్ళు గూడు పెట్టి వాళ్ళు ఇప్పుడు వాడు కొంచెం విశాలమైన రూము పెడితే పెట్టవచ్చు దాని ఎందు ఉన్నాడనో అలా అనుకోకూడదు దేవుడు అంతటా ఉన్నాడు ఎత్తు సర్వత్రణం పృథివీప్తే వాయువాకాశములనే పంచభూతముల ఎందు దేవుడే నిండి ఉన్నాడు ప్రతి ప్రాణి హృదయమునందు దేవుడే చైతన్య రూపంగా ప్రకాశిస్తూ ఉన్నాడు ప్రతి అణువునందు కూడా మహాశక్తి రూపంగా అణుశక్తి విన్నారా మీరు గొప్ప శక్తి అణుశక్తే ప్రతి అణువునందు కూడా మహాశక్తి రూపంగా ఈశ్వరుడే ఉన్నాడు అని ఆ విధంగా దర్శించటమే యథార్థమైన భక్తి అటువంటి భక్తి గలవాడు నాకు ఎంతయూ ప్రీతిపాత్రుడు శంకరుడు స్థిర మతి స్థిరా పరమార్థ వస్తు విషయా పరమార్థ వస్తు అంటే యథార్థమైన సత్యతత్వము యథార్థమైన అంటే సత్యమైన అనే సత్యతత్వము ఈ జగత్తంతలో కూడా సత్యమైన తత్వము ఒక్కటియే దళదు దాంట్లో మళ్ళీ ఇటు అటు సందేహాలు సంశయాలు శంకలు ఉండరాదు స్థిరమతి అంటే ఇది బంగారపు ఆభరణముల షాపుకు వెళ్తే స్థిరమతి ఎలా ఉంటుంది ఇక్కడ ఉన్న ఆభరణములన్నీ బంగారము కంటే భిన్నముగా లేవు ఇది నెక్లసరి కడియం ఇవన్నీ మీరు పెట్టుకున్న పేర్లు అక్కడ ఉన్నది బంగారమే అదే బంగారము ఒక రూపంలో ఉంది ఇంకో రూపంలో ఉంది ఇంకో రూపంలో ఉంది ఇంకో రూపంలో రూపం మారింది తప్ప వస్తువు మారలేదు వస్తువు రూపం వచ్చిపోయేది మారిపోతూ ఉండేది కాబట్టి కనబడేది తప్ప యథార్థం కానీ కాదు పరమార్థము బంగారము మాత్రమే ఇది బంగారపు షాపు వెళ్ళినప్పుడు ఉండే స్థిరమతి అటువంటి స్థిరమతి గలవాడు బంగారం షాపుకి వెళ్ళినా ఊరికే వెళ్ళడం రావడమే తప్ప వాడికేమీ కొని దేవుండదు అక్కడ నేను ఒకసారి బంగారపు షాపుకి వెళ్ళాను మన హ్యాటంలో ఏదో కథ కింద చెప్పాను అనుకుంటూ పోనీ ఆ ఓనర్ని ఆయన ఎరుగుదాం ఆయన బాగా చాలా మంచివాడు ఆయన నేనేదో మంగారంలో అడిగిపోతుందే నన్ను లోకల్గా రమ్మని పిలిచే వెళ్ళాను నువ్వు రాక రాక నా షాపుకి వచ్చేవా కనుక నీకు నచ్చిన ఆభరణాలు ఏదైనా పట్టుకెళ్ళవా అని చెప్పాడు నీకు నువ్వే తీసుకో నువ్వు నెల వేసుకోవచ్చు ఏం ఒక వేసుకుంటారు గోరు గొలుసులో లేరు లేదా నువ్వు ఎవరికైనా నువ్వు ఏదైనా చేసుకో ఏదో ఒకటి పట్టుకెళ్ళు అని ఆయన చూపించాడు నేనేం నేను ఏం చేసుకోవాలి బంగారపు ఆభరణం నాకు ఆభరణం అక్కడలేదు ఆభరణము అనే దృష్టి ఉంటేనే దాన్ని ఆయన ఇవ్వడం నేను తీసుకోవడం అనే మాట ఉంటుంది తప్ప ఇప్పుడు ఆవుకి వంద రూపాయల కాగితం ఇస్తే ఏం చూస్తున్నది నవ్వులుతుంది అది కాగితం నవ్వలడానికి అలవాటు పడిన సిటీ ఆవు వంద రూపాయల కాగితం చూస్తే నవ్వులుతుంది ఆ రకంగా బంగారు నాకు ఇస్తే అలా ఉంటుంది అందు గురించి నాయన చాలా సంతోషం నీ ఔదార్యానికి నేను ఎంత కృతజ్ఞను నీ బంగారం అక్కడ నీ షాపులోనే ఉండని అదే నీకు నేనే ఇచ్చాను అనుకో మొత్తం షాప్ అంతా నీకు ఇచ్చే అనుకున్నా నాకేమో జరలేదు అని నేను ఒకప్పు కాఫీ తాగి లేచక్కవచ్చాను కాబట్టి బంగారము మాత్రమే సత్యము అనే స్థిర బుద్ధి గలవాడికి ప్రీతి ఉండదు అదేవిధంగా పరమాత్మ ఒక్కటియే సత్యము ఈ నామరూపాత్మకమైన జగత్తంతా నిత్య అనే నిశ్చయ జ్ఞానం గలవాడికి జగత్తుపై ప్రీతి ఉండదు ఈశ్వరుని మాత్రమే ప్రీతి ఉంటుంది అది స్థిరమైన మతి పరమార్థ వస్తు విషయమైన మతి స్థిరంగా ఉండాలి దాంట్లో మళ్ళీ మీరు ఎలా అన్నారు ఆయన ఎవడో కోహలా అన్నాడు ఏం చేయమంటారని అలాగంటే షేకుండా పొడదు మీరు ఆలోచించుకుని ఆ తత్వాన్ని స్పష్టంగా తెలుసుకుని వెయ్యి మంది చెప్పినా కూడా సత్యము సత్యమే వెయ్యి మంది అపోజిషన్ చెప్పినా కూడా సత్యము అసత్యము కింద మారిపోదు వెయ్యి మంది చెప్తారు భూమి ఫ్లాట్ గా ఉందని వెయ్యి మంది చెప్తారు కోటి మంది చెప్తారు అయినా మనకి తెలుస్తూ ఉంటుంది భూమి కొండ్రముగా ఉన్నది సత్యము అలాంటి స్థిర బుద్ధి కలిగి ఉండడము అది సత్యము యొక్క లక్షణం భక్తి మా అన్నే ప్రియో నరహ అటువంటి భక్తి మానవుడు ఆ గంతయు ప్రీతిపాత్రుడు అని శ్రీకృష్ణుడు అంటాడు ఏ ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యపాసతే శ్రద్ధానామరమా భక్తస్వ మే ప్రియా ఇది అఠన శ్లోకం దీనికి చక్కటి అవతారిక గలదు శంకరులది శుద్ధం అద్వేష్టావూతా ఇలాది అక్షరస్య ఉపాసకానా నివృత్తసర్వైణానా ససినా పరమాధానం ధర్మజాతం ప్రక్రాంతం ఉపసంహ్రియతే ఆ భాషలో ఉన్న చూడండి భక్త లక్షణములను పేరు పెట్టి దానికి శంకరులు ఏమంటున్నారంటే ఇంతవరకు జ్ఞాని యొక్క స్వరూపాన్ని చెప్పారు ఇప్పుడు అది ఉపసంహారం చేయబడుతోంది అంటున్నారు ఏమిటి మీరేమైనా పొరపడ్డారా భక్తులు లక్షణాలుగా చెప్పింది జ్ఞాని స్వరూపం ఏమంటున్నారు అంటే ఏమీ పొరపడలేదు యథార్థమైన భక్తికి జ్ఞానానికి తేడా ఏమీ లేదు ఎవడైతే భక్తికి జ్ఞానానికి తేడా ఉందని అనుకుంటాడో వాడికి ఇంకా భక్తి జ్ఞానము కూడా అవి పరిపక్వము కాలేదు అని అర్థం ఇంకా పక్వం కాలేదు పండలేదు మామిడి పళ్ళు మొగ్గడానికని ఆ వేసి పెడతారు వేసవి కాలంలో ఆ మామిడి పళ్ళు తీసి చూస్తే ఇంకా మొగ్గలేదు పచ్చి పచ్చిగా ఉంటాయి మొగ్గకపోయినా కంగారు పడి దాన్ని పెట్టుకుంటే ఎలా ఉంటుంది పుహగా పెట్టుకోలేరు అలాగే వీడు భక్తి ఇంకా పక్వని కాలేదు ఇంకా మెచ్యూర్ కాలేదు భక్తి సో అటువంటిప్పుడు భక్తికి జ్ఞానానికి తేడా అనిపిస్తుంది కానీ భక్తి మెచ్యూర్ అయితే భక్తికి జ్ఞానానికి తేడా ఏమీ లేదు అద్వేష్ట సర్వభూతానాం అనే శ్లోకంతో మొదలుపెట్టి భక్తుల యొక్క లక్షణాలు చెప్పారు ధర్మ జాతం ధర్మం అంటే స్వభావం భక్తుడు ఎలా ఉంటాడు ఆయన యొక్క ప్రాపర్టీ సేవిటీ ధర్మం అంటే ప్రాపర్టీ ధర్మం ఉంటే ధర్మం అధర్మం ఆధర్మం కాదు ప్రాపర్టీ ఇప్పుడు ప్రాపర్టీస్ ఉంటాయి బంగారము యొక్క ధర్మములను వ్రాయుము ఎప్పుడైనా పరీక్షల్లో ఇలాంటి ప్రశ్నలు రాశారా హై స్కూల్లో రాసి ఉంటారు కాలేజీలో కూడా రాసి ఉంటారు బంగారం యొక్క ధర్మములను వ్రాయుము ఒకటే బంగారము లోహము పచ్చగా మెరిసే లోహము ఒకటి రెండు వాతావరణముతో కగ్గిపో కగ్గిపోదు కనుక దీనికి నోబుల్ మెటల్ అని పేరు మూడు ఎలక్ట్రిసిటీని చాలా బాగా కండక్ట్ చేస్తుంది వేడిని కూడా బాగా కండక్ట్ చేస్తుంది మూడు నాలుగు మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ బంగారానికి లేవు అర్థమైందండి ధర్మాలు అదేవిధంగా భక్తుడు జ్ఞాని అయిన భక్తుడు ఎలా ఉంటాడు ఏ ప్రాణిని ద్వేషించడు అద్వేష్ట సర్వభూతానం సర్వులతోటి స్నేహభావంతో మైత్రీభావంతో ఉంటాడు కష్టపడుతున్న వాళ్ళని చూస్తే దయాహృదయాన్ని కలిగి ఉంటాడు వన్ టూ త్రీ అలా చెప్పుకుంటూ వచ్చారు దీనికి ధర్మ జాతం అంటే లిస్ట్ ఆఫ్ ప్రాపర్టీస్ ఆ జ్ఞాని అయిన భక్తుల యొక్క స్వరూప స్వభావాలని లిస్ట్ గా చెప్పుకుంటూ వచ్చారు ప్రక్రాంతం అని మొదలుపెట్టారు అద్వేష్ట అని మొదలుపెట్టారు ఆ మొదలుపెట్టిన దాన్ని ఫినిష్ చేయాలిగా ఎప్పటికటికి అలా చెప్తూనే ఉంటారా ఏమేమి ఇప్పుడు ఉపసంహారం చేసేస్తున్నారు అయిపోయింది లిస్టు అని ఉపసంహారం చేస్తున్నారు ఆ భక్తులు ఎటువంటి భక్తులు వాళ్ళు ఎవరిని ఉపాసిస్తున్నారు అక్షరస్య ఉపాసక ఇప్పుడు మీరు ఏదైనా ఉపాసన చేయాలంటే ఏది అవినాశయో దాన్ని ఉపాసన చేయాలి అవినాశి తత్వాన్ని ఉపాసన చేయాలి వినాశము చెంది దాన్ని ఉపాసన చేయకూడదు ఇప్పుడు మీరు కుక్కపిల్లను ఉపాసన చేశారనుకోండి అది పోతుంది ఆ తర్వాత కూర్చుని మనం దుఃఖిస్తూ కూర్చోవాలి ఒక పిల్లని పిల్లి పిల్లని అలా ఉపాసన చేయకూడదు అవి వాటి ఆయుష్ చిన్నదిగా ఉంటుంది చదిపోతాయి ఆ తర్వాత కూర్చుని దుఃఖించాలి మామూలుగా వెటరనరీ హాస్పిటల్లో దుఃఖించటానికని వేరే ఒక గేట్ ఉంటుంది ఐసీయూ ఉంటుంది పిల్లి ఐసీయూలో ఉంటుంది ఆ ఐసీయూలో పాపం అది ఆఖరి శ్వాసను పీడించుంది అంటే దేహత్యాగం చేసింది అప్పుడు ఆ పెళ్లి మీ పెళ్లి దేహత్యార్యం చేసింది ఏంటి అని వాళ్ళు సూచన ఇస్తారు సూచన ఇచ్చి అక్కడ ఒక గది ఉంటుంది ఇదంతా పాశ్చాత్య దేశాల్లో ఉంటుంది అలాగే ఈ మనం ఈ మధ్య కూడా మొదలు పెట్టినట్టున్నారు సో ఒక గది ఒకటి ఆ గదిలో కూర్చుని అక్కడ సోఫాలో ఉంటాయి అక్కడ సాఫ్ట్ మ్యూజిక్ ఉంటుంది చాలా గంభీరమైన దుఃఖాన్ని సూచించే మ్యూజిక్ కూడా ఉంటుంది అక్కడ కూర్చుని కన్నీరు దాచి కొంతసేపు దుఃఖాన్ని పొంది రావాలి ఒకప్పుడు నేను యుఎస్ లో ఏదో క్లాసులు చెప్తున్నా క్లాసులు చెప్తుంటే ఒక అమ్మగారు చాలా వేగంగా నా దగ్గరికి వచ్చారు స్వామి అర్జెంట్ గా మీరు హాస్పిటల్కి రావాలి ఏ హాస్పిటల్ అండి అంటే వెటనరీ హాస్పిటల్ దేనికండి అంటే మన క్లాసులకు వస్తూ ఉంటారు కదా వారు వారి పిల్లి అక్కడ ఐసీయూలో ప్రాణత్యాగం చేసింది వీళ్ళు చాలా చాలా మానసికమైన క్షోభలో ఎమోషనల్ డిస్ట్రెస్లో ఉన్నారు మీరు వాళ్ళకి కొంచెం వేదాంతము అది బోధించాలి కార్డు తీసుకొచ్చి మీరు వెంటనే రావాలి అని కోరారు నాన్న అంటే నేను అన్నా నేను వస్తే చీవాట్లు పెడతానండి బోధించను కాబట్టి నేను సరైన క్యాండిడేట్ని కాను మీరు మరేదైనా స్వామిని తీసుకెళ్ళండి మీకు మంచి దక్షిణ ఇస్తారా ఏం చేదా అంటే వద్దు నేను పనికి రాను నేను వచ్చానంటే చేవాట్లు పెడతాను నిన్ను అసలు పిల్లిని పెంచమని ఎవరు అప్పుడు పిల్లిని పెంచడం అదో పొరపాటు ఆ పిల్లి పోయిందని ఇప్పుడు యాడవడం ఇంకో పొరపాటు చాలు లేటు ఊరుకో చాలు అని నేను చివాట్లు పెడితే ఆవిడ ఇంకా మరింత దుఃఖిస్తుంది కాబట్టి ఐఆమ్ నాట్ బి రైట్ క్యాండిడేట్ అని నేనన్నా అంటే వాళ్ళే ఉన్నారంటే మీకు అసలు సెంటిమెంటే లేకుండా ఇలా తయారయ్యేట రియల్లీ కాబట్టి ఉపాసనలు అలా ఉండకూడదు అవినాశి తత్వాన్ని ఉపాసన చేయాలి ఏది నశించదో దాన్ని ఉపాసన చేయాలి ఇదే పృథివీ ఆప తేజ వాయు ఆకాశ అవి కూడా నశించిపోతాయి పంచభూతాలను కూడా ఉపాసన చేయకూడదు ఆ పంచభూతాలు కూడా నశించిపోతాయి పంచభూతములను ఆవేశించిన ఏ సత్తత్వము దాన్ని ఉపాసన చేయాలి చిత్ దాన్ని ఉపాసన తప్ప మీరు ఇంక దేనిని ఉపాసన చేసిన నశించిపోతుంది కాబట్టి అక్షరోపాసకానం లషన్స్ తత్వాన్ని ఉపాసన చేయాలి ఆ ఉపాసన కూడా ఎలా చేయాలి నివృత్తసర్వైషణా కొంత సంసారముపాసన కొంత దేవుడు ఉపాసన అన్నట్టుగా పనికిరాదు సకలమైన ఏషణలు అంటే కామనలు ఏషణలు అంటే కామనల్ అని జనరల్ మీనింగ్ పర్టికులర్ మీనింగ్ కూడా చెప్పచ్చు సో పుత్రైషణాయాశ్చ విత్తైషణాయా లోకైషణాయాశ్చ వ్యుత్య అథ భిక్షాచర్యం చరంతి ఎన్నో మహావాక్యం ఒకటి అదే ఒక గొప్ప వాక్యం ఒకటి కదా మహావాక్యం కాదు చంద్ర బృహదారంగకంలో ఉన్నది ఈ మూడు వేషణల నుండి నువ్వు పైకి పోవాలి ఏమి కష్టమేం కాదు నేను ఇంతకుముందు చెప్పిందే విత్తనా ఎవే డబ్బు వస్తూ ఉంటుంది ధర్మబద్ధంగా వచ్చినంతసేపు పర్వాలేదు ఖర్చు అవుతూ ఉంటుంది న్యాయమైన ఖర్చు మంచి ఖర్చు అవుతుందని సేపు పర్వాలేదు దాని గురించి ఇంకా ఊరికే అనా పైసాలు లెక్క పెట్టుకుంటూ కూర్చోవడం అనవసరము విత్తము మన స్వంతం కాదు పరమేశ్వరుడే ఇస్తున్నాడు దాన్ని మనం ధర్మబద్ధంగా ఖర్చు పెడుతున్నాము అంతే విత్తం మీద లోభం ఉండకపోవుతా అయిపోయింది విత్తషం నుంచి బయటపడిపోయారు లేదా అయిపోయిందంటే విత్తషం కష్టమేం కాదు ఏదో వశిష్ఠుడికి వామదేవుడికి చెల్లుబాటు అవుతుంది మనకి చెల్లుబాటు అవ్వదని మీరు అనుకోకూడదు మన కోసమే పాఠం వశిష్ఠుడికి విత్తషణం లేదంటే మనకేమి ఉపకారం కాబట్టి డబ్బు వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది దాని ఎందు ఆశ లేకుండా ఉండుట విత్త ఐషణ ఇక పుత్ర యూషణ కొడుకు కూతురు ఉంటారు వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు పెళ్ళిళ్ళు చేసుకుంటారు వాళ్ళ పిల్ల బిడ్డలతో వాళ్ళు సతమతం అవుతూ ఉంటారు సంసార భార భారాన్ని మూసేవాడు వాడు ఎటువంటి వాడు అంటే మనం వాడి మీద కంప్లైంట్ చేసేందుకు ఏం లేదు వాడిని చూసి జాలి తప్ప కంప్లైంట్ చేయడానికి లేదు ఒక ఆయన నా దగ్గరకు వచ్చి మా కురాడు అమెరికా వెళ్ళి ఉత్తరమే రాయడం మానేసేడండి అని చెప్పారు అంటే నేను మీకు ఉత్తరం రాసేయండి మెసేజ్ ఇచ్చాడు లేదండి నాకే మెసేజ్ రాలేదంటే వచ్చింది కానీ మీరు తీసుకోవాలి కదా మెసేజ్ వస్తే ఏమైంది మీరు తీసుకోవాలి ఏమిటి మెసేజ్ నాన్నగారు మీరు నా గురించి ఆలోచించడం మానేసి స్వామీజీ గీతా క్లాసులు అటెండ్ అవ్వండి అది మెసేజ్ అది మెసేజ్ మళ్ళీ మెసేజ్ రాలేదంటారేమీ తండ్రి మెసేజ్ అంటే ఆయన ఉన్నారు మాట రాయొచ్చు కదా రాస్తే మీరు ఉక్రోషంలో మరింత అల్లరి చేస్తారు రాసాడు అనుకోండి కున్నాడు బుద్ధిమంతుడు కనుక నాన్నగారి మీద ప్రేమతో అలా రాసాడనుకోండి రాస్తే మీరేమంటారు వీడి నాకు చెప్తాడా వాడి వయస్సు ఎంత నా వయస్సు ఎంత వయస్సుకి జ్ఞానానికి సంబంధం లేదు తండ్రికి కొడుకు చెప్పచ్చు నిజంగా నోరుమిక్కి చెప్పేస్తే మీరు ఎక్కడ ఉరుక్కుంటారు అని చెప్పలేదు సైలెంట్ మెసేజ్ అతని తరఫున నేను చెప్తున్నా మీరు తీసుకున్న మెసేజ్ ఓకే అందరికీ ఆశ్చర్యవచ్చినము ఇంకా మన వైపు నుంచి వాళ్ళని డిస్టర్బ్ చేసేది లేదు వాళ్ళకి ఏదైనా కావాలంటే దండం పెడితే ఆశ్చర్యం మన దగ్గర ఉన్నది ఏదైనా కావాలంటే ఇచ్చే పట్టుకుపో రేపు పట్టుకుపోయేది ఇవాళే పట్టుకుపో ఎప్పుడైనా వాళ్ళు పట్టుకెళ్లాల్సిందే అదేదో ఇవాళే పట్టుకుపోతే పని అయిపోతుంది పట్టుకుపో అయిపోయింది దీన్నే ఏమంటారు పుత్రైషణ నుంచి మీరు పైకొచ్చేశారు నివృత్తం అయిపోయింది పుత్రీక్షణ ఇంకేది పుత్రేషణ మీరు పట్టుకుంటే ఉంది కానీ మీరు విధులు పెట్టేస్తే లేదుగా పుత్రేషణ ఏది పుత్రేషణ ఉన్న యంగ్ పీపుల్ అందరూ పుత్రులే అందరినీ ప్రేమగా చూసేస్తుంటే అయిపోలే ఇక లోకైషణ లోకైషణ అంటే ఏంటో తెలుసునండి నాకు స్వర్గం కావాలి ఎందుకు స్వర్గం ఎందుకు అంటే సుఖం అసఖం ఏదో ఇప్పుడే పొందవాయా స్వర్గంలో సుఖం ఏమిటండి ఇప్పుడు సుఖంగా ఉండాలి ఇప్పుడు ధ్యానం చేసుకో ఎలా ఉంది నీకు సుఖంగా ఉందంటే ఇప్పుడు సుఖం స్వర్గానికి పోస్ట్పోన్ చేయకూడదు సుఖాన్ని అదే ఒక రకంలోకేషణ రెండవ రకం లోకేషణ ఈ లోకంలో కీర్తి ప్రతిష్టలు కావాలి ఎందుకు సెలబ్రిటీ స్టేటస్ అంతా పెయిన్ఫుల్ అదే కానీ సెలబ్రిటీ స్టేటస్ ఉండకూడదు మనము నామ మన మన గురించి పది మందికి తెలియాలి అనే ఆకాంక్ష ఉంటే వాడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుందుకు అర్హుడే కాకుండా అయిపోతాడు వద్దు మనకి ఈ కీర్తి ప్రతిష్టలు మనకి వద్దు మన దగ్గర పాఠం చదువుకుంటున్న వాళ్ళతో మనం ప్రేమగా ఉంటాము మన మనం ఎవళ్ళతో వ్యవహరిస్తున్నామో వాళ్ళతో ప్రేమగా ఉంటామంతే తప్ప మనకి కీర్తి ప్రతిష్టలు ఎందుకు అనవసరం అయిపోయిందంటే మీరు దాన్ని వదిలిపెట్టేయండి గృహస్థుల కష్టమేం కాదు వదిలిపెట్టడం సన్యాసులు కొంత కష్టం అవ్వచ్చు కానీ గృహస్థుల కష్టం కాదు ఈ లోకైషం వదిలిపెట్టేయండి స్వర్గం మా వద్దు బాబు స్వర్గం ఐంద్రునే ఎంజాయ్ చేయనివ్వండి మాకు ఆత్మనిష్టతాలు కీర్తి ప్రతిష్టలు అసలే వద్దు అయిపోయింది యూఆర్ ఫ్రీ నివృత్త సర్వైషణానం మీరు ఇంత ఇంత పని మీరు చేస్తే దాని పేరే సన్యాసము దాన్నే సన్యాసము అంటారు చిత్తత్యాగ ఏవ సంసార త్యాగ సన్యాసం అంటే ఏమిటి సంసారమును విడిచిపెట్టుట సంసారం ఎక్కడుంది చిత్తమునందునప్పెట్లో ఉన్న డబ్బుల్ని అది సంసారం కాదు ఆ డబ్బులు నాది అనే లోభాన్ని మనస్సులో పెట్టుకుని నాది అనే అభిమానం పెట్టు అది సంసారం కాబట్టి చిత్త త్యాగ ఇప్పుడు ఇనపెట్లో డబ్బుల మీద మీరు ఎప్పుడైతే లోభాన్ని విడిచిపెట్టేశారో ఆ డబ్బులు ఎవరికి ప్రాప్త ఉంటే వాడు పొందుతారు ఇంట్లో వాళ్ళు పొందేది ఇంట్లో వాళ్ళు పొందుతారు అది ఆ డబ్బుకి వెళ్ళి దారి దానికి ఒక సుల్ దానికి ఒక దారి ఉంటుంది దారిలో పోతూ ఉంటుంది అది మీరు నిర్ధారించేది కాదు దాన్ని మీరు ఆపన్ను కాబట్టి చిత్త త్యాగమే సంసార త్యాగము ఇటువంటి యేషణాత్రయాన్ని ఎవరైతే తొలగించుకున్నారో ఎవరైతే త్రోసిపుచ్చున్నారో వాళ్ళే యథార్థమైన సన్యాసులు అటువంటి యేషణాత్యాగం చేసేస్తే అప్పుడు ఏం ఏమి మిగులుతుంది వీడికి పరమార్థ జ్ఞానం మిగులుతుంది దాని ఎందు వీడు నిష్టను కలిగి ఉంటాడు ఆత్మస్వరూపమునందు నిలిచి ఉంటాడు ఎందుకంటే ఈ సంసారము మనల్ని మన స్వరూపం నుండి దూరంగా లాగేస్తూ ఉంటుంది మన స్వరూపాన్ని పొందుటయే ఈశ్వర ప్రాప్తి ఈశ్వరుణ్ణి పొందుతా అంటే మన స్వరూపమును మనము పొందుతాయే కమింగ్ హోమ్ అంటారు ఈశ్వరుణ్ణి పొందుతా అంటే కమింగ్ హోమ్ అంటే ఇప్పుడు మేము హోమ్లో ఉన్నారా లేదుగా ఇప్పుడు సంసారంలో ఉన్నారుగా సంసారం నుంచి స్వరూపానికి చేరుకున్న తయే వేరే ఏమీ లేదు కనుక ఎప్పుడైతే మీరు సంసారము నుండి చిత్తమును ఉపసంహారం చేసేస్తారో ఆ చిత్తము నిలిచి ఉండేటువంటి సోడ్స్ తన మూలస్థానంలో మూల నిలిచి ఉంటుంది ఆ మూల స్రోతస్సుకే ఆత్మాని పేరు దానికే దేవుడు అని పేరు దానికే అక్షర పరబ్రహ్మ అని పేరు దానికే మోక్షము అని పేరు అదే పరమార్థ జ్ఞానము దాని ఎందు నిష్టను కలిగి ఉంటాను అటువంటి మహాత్ములకు కల ధర్మ సమూహము వారి ధర్మములన్నిటినీ చెప్పాలని శ్రీకృష్ణ భగవానుడు ఉపక్రమించి ఇంతవరకు ఎన్నెన్నెన్నెన్నో చెప్పాడు ఫైనల్గా స్థిరమతి అని చెప్పాడు చెప్పి ఇప్పుడు ప్రసంగాన్ని ఆయన ఉపసంహారం చేస్తూ ఏతు ఏ తూ ఎవరైతే ఎవరైతే ఇదం ధర్మ్యామృతం ఈ ఈ లక్షణములు ఈ ఈ ప్రాపర్టీస్ ధర్మములు ఉన్నాయి చూసారా ఇవన్నిటివి అమృతం ఇవి ధర్మ్యామృతం అమృతం అంటే అమృతత్వమునకు హేతువులు గనుక అమృతము అనబడతాయి అంటే ఈ ధర్మములు ఏవైతే ఉన్నాయో అంటే అద్వేష్ట ధర్మభూతానం మైత్ర కరుణ ఈ ధర్మములు ధర్మములు అంటే ప్రాపర్టీస్ అంటే ది క్వాలిటీస్ ఆఫ్ హార్ట్ అండ్ హెడ్ అంటారు హార్ట్ అండ్ హెడ్ యొక్క లక్షణములు క్వాలిటీస్ ఇవే ధర్మములు ఇవి ఇవే అమృతము ఎందుకని ఈ ధర్మములను కనుక మీరు సంపాదించుకున్నట్లయితే మీరు మోక్షాన్ని పొందుతారు అమృతత్వమును పొందుతారు కాబట్టి ఈ ధర్మముల సముదాయం కలదో ధర్మ్యము అది ఏ అమృతము ధర్మమృతం ఇదం తర్వాత ధర్మాత్ అనపేతం ధర్మ్యం కొంతమందికి ధర్మశబ్దానికి అర్థం ఏముంటుందంటే ధర్మాన్ని వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ మీనింగ్ చాలా ఇంపార్టెంట్ మీనింగ్ ధర్మము అనగా కట్టు బొట్టు జుట్టు ధర్మము అనుకుంటారు అది లెక్క కట్టు ఎలా ఉండాలి పంచ కట్టాలి ధోతి కట్టాలి చొక్కా వేయకూడదు బనీని వేయకూడదు కండువా వేసుకోవాలి కట్టు మీద అవి కొన్ని కొన్ని నియమాలు బొట్టు బొట్టు మీద బోళ్ళు ఉంది దెబ్బలాటే ఉంది బొట్టు ఇలా పెట్టాలి మూడు గీతలు పైకి ఉండాలి లేకపోతే మూడు గీతలు అడ్డంగా ఉండాలి లేదో దాని మీద కొన్ని జుట్టు తిలక ఉండాలి లేకపోతే గుండు ముండన ఉండాలి ఇలా ఉండాలి అలా ఉండాలి ఇదే ధర్మం లోకంలో ధర్మం అనగా కట్టుబొట్టు జుట్టు ఉన్న లెవెల్లో సాగిపోతూ ఉంటుంది ఇప్పుడు మీరు ఈ అధ్వేష్టా సర్వభూతానాన్ని చదవండి దీంట్లో ఎక్కడైనా ఒక్క మాట కట్టుబొట్టు జుట్టు గురించి లేదు కాబట్టి ఇది ధర్మము కాదు అని ఎవడైనా అనుకుంటాడేమో అలా ఎవడైనా అనుకుంటే వాడు అజ్ఞానం ఇదియే యథార్థమైన ధర్మం కట్టుబొట్టు జుట్టూ వాటికి ఉండే ఇంపార్టెన్స్ వాటికి సందర్భంలో ఏదో కొంత ఉపకారం వాటి వల్ల ఉంటే ఉండవచ్చు దాకా ఉంటుంది కూడా మనమేం వ్యతిరేకం కాదు కానీ అదే ధర్మం అనుకుంటే మాత్రం చాలా తప్పు ఒక అర్థం రెండవ అర్థము ధర్మము అంటే మీరు పూజలు యజ్ఞాలు యాగాలు చేస్తే అది ధర్మం అవుతుంది కానీ నేను ఎవళ్ళని ద్వేషించను అందరితో ప్రేమగా ఉంటాను కరువు కలిగి ఉంటాను అదేం ధర్మం అండి మీరు ధర్మం అంటే ఒక పెద్ద స్టేడియమో లేకపోతే ఒక పెద్ద పందిరం వేసి పెద్ద యజ్ఞమో యాగమో చేసి వెయ్యి మంది జనాలను పెట్టి మైకులు పెట్టి ఏదో చేస్తే అది ధర్మం అవుతుంది నేను ఎవరిని ద్వేషం ధనం ముక్కుమూసి కూర్చుంటాను అంటే ధర్మం ఎలా అవుతుంది అని ఎవరికైనా ఆశంక ఉన్నట్లయితే అది కేవలము అజ్ఞానమే అది ఓ సెన్స్లో ధర్మము కావచ్చు కానీ యథార్థమైన ధర్మము మోక్షహేతువైన ధర్మం ఏది అంటే ఇదియే ధర్మ్యము అంటే ధర్మాత్ అనపేతం ధర్మము నుంచి దూరము కాలేదు ధర్మమే అయి ఉన్నది పైగా మోక్షహేతువైన ధర్మము ఇటువంటి ఈ ధర్మము అనే అమృతమును యథోక్తం పైన చెప్పినటువంటి అమృతము సో దీన్ని ఎవరైతే పాటిస్తారో మామూలుగా మీకు కర్మకాండ సందర్భంలో ఉంటుందంటే ధర్మం ఈ లోకంలో ఉంటుంది అమృతం స్వర్గలోకంలో ఉంటుంది అంతేగా ధర్మం అంటే యజ్ఞం యజ్ఞం ఎక్కడుంటుంది ఈ లోకంలో ఉంటుంది యజ్ఞ ఫలమైన స్వర్గము అమృతం ఎక్కడుంటుంది పరలోకంలో ఉంది ఇది కర్మకాండ యొక్క లక్షణం ధర్మానికి అమృతానికి మధ్యన ఒక గ్యాప్ వచ్చేసింది సో మీరు బతికుండగా అమృతం లభించదు బతికుండగా ధర్మమే అమృతం చచ్చిపోయకం వస్తుంది కానీ ఇక్కడ ఈ అమృతము ఈ ధర్మమే అమృతము అమృతమే ధర్మము మీరు ఎప్పుడైతే అద్వేష్టాధర్మభూతానా ఎవరినీ ద్వేషించడం మానేశారనుకోండి మీకు పెద్ద అపకారం చేసిన వాడిని కూడా మీరు ద్వేషించరు అనుకోండి మీరు ట్రై చేసి కష్టం ఇంత తేలికైతే కాదు చాలా కష్టం కానీ మీరు దాన్ని అభ్యాసం చేసి పట్టుపట్టి అభ్యాసం చేసి మీరు ద్వేషమనేది మీ హృదయంలో లేకుండా అయిపోతే అప్పుడు మీ హృదయం ఎలా ఉంటుందో తెలిసిన అమృత భావనతో తొనికి ఉంటుంది అమృతము అమృతమే ఉన్నదా హృదయంలో అన్నట్టుగా ఎంతో ఉల్లాసంగా ఫ్రీగా ఫ్రీడమ్ అండ్ లవ్ ఫ్రీడమ్ అండ్ లవ్ ది గో టుగెదర్ ఫ్రీడమ్ అండ్ లవ్ ఆ ఫ్రీడమ్ వచ్చేస్తుంది ద్వేష ద్వేషం పెట్టుకుంటే తాళ్ళతో కట్టేసినట్టు ఉంటుంది ఫ్రీడమ్ ఉండదు ఫిజికల్గా కట్టేస్తే ఒక రకం నొప్పి మానసికమైన బంధము పది రెట్లు ఎక్కువ పేర్లను కలిగిస్తుంది ఫుల్ ఫ్రీడమ్ వచ్చేసి మీరు ఆనంద స్వరూపులుగా మిగిలిపోతారు కాబట్టి ఈ ధర్మమే అమృతం ధర్మం ఇక్కడ అమృతం అక్కడా కాదు ఇక్కడే ధర్మము ఇక్కడే అమృతము ఇప్పుడే ధర్మము ఇప్పుడే అమృతము ఏతు ధర్మ అమృతమిదం యథోక్తం పర్యపాసతే దీన్ని మీరు ఉపాసించాలి ఉపాసించాలి అంటే ఉపా ఆసటే దానికి బాగా దగ్గరగా వెళ్లే ప్రయత్నం చేయాలి ఈనాడు మీ హృదయంలో ఎవరేడలైనా కొంత ద్వేషం ఉన్నప్పటికీ మీ మూమెంట్ ఎలా ఉండాలి డైనమిక్స్ లైఫ్ డైనమిక్స్ ఎలా ఉండాలంటే ఆ అద్ష్ట స్థితికి నేను దగ్గర అవుతున్నాను ఉపాస మైత్ర అందరినీ ప్రేమభావంతో ఉండే స్థితి నాకు కలుగుతుంది అనే ఆ విధంగా ఆ ధర్మ ఆ ధర్మాలన్నింటినీ కూడా తెలుసుకుని వాటికి దగ్గర అవుతూ ఉండాలి పొరవన్ టైఫాయిడ్ వచ్చినప్పుడు లంఘనాలు చేయించి వాళ్ళ లంఘనం అంటే భోజనం ఉండేది కాదు ఈ టెంపరేజర్ నూట రౌండు నూట రౌండ్లో భోజనం ఏం పెడతారండి కృష్ణార్పణం అయిపోతారు భోజనం బెటర్ లంఘనం మొన్నడు ఎంత ఉందండి నూట ఒకటి భోజనం లేదు ఆ మాట మాట్లాడద్దు భోజనం మాట మాట్లాడద్దు ఇంకో వాళ్ళు మాట్లాడద్దు వాడు మాట్లాడద్దు మళ్ళీ మందు వేయడం డాక్టర్ని వెళ్ళిపోతాడు లంఘనం వారం రోజులు అయిన తర్వాత టెంపరేచర్ చూస్తే ఎంత ఉందో తెలిసిన నైంటీ ఎయిట్ పాయింట్ నైన్ ఉంది నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ ఉండాలి ఇంట్లో వాళ్ళు అంటారు ఇంకా దగ్గరకు వచ్చేసిందండి ఇంకా పర్వాలేదు భోజనం అంటే నో భోజనం లేదు ఇప్పుడు కూడా బ్రెడ్ పాలు ఉంటాయి అయితే అంతే ఇంకంతే లంఘనమే ఆ మొన్నాడు నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఉంది ఇంకా నైన్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ రాలేదు ఇంకా ఒకసారి ఇంకా ఉంది ఆ ఇన్ఫెక్షన్ అప్పుడు ఈవేళ జావ జావ ఇవ్వండి బార్లీ నీళ్లు బార్లీ జావ ఇవ్వండి అన్నం లేదు ఈవేళ కూడా ఉన్నాడు చూస్తే నైంటీ ఎయిట్ తీసి చూస్తాడు వన్ మినిట్ అయిన తర్వాత నైన్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ ఉంది మళ్ళీ పెడతాడు పెట్టు మళ్ళీ నోట్లో పెడతాడు ఏమో పూర్తిగా ఎక్కిందో మళ్ళీ పెడితే మళ్ళీ థర్టీ సెకండ్స్ అట్లా పెట్టి ఇలా వచ్చి చూసుకుంటాడు డాక్టర్ గారు మీరు ఎరుగురు ఇవన్నీ నేను ఎరుగుదనంటే మీకు తెలిసే ఉంటుంది థర్టీ సెకండ్స్ అయంత్రం మళ్ళీ తెస్తాను నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ మెత్తగా అన్నం పెట్టండి కాబట్టి ఆ మందు వేసుకున్న కొలది అలా దగ్గర దగ్గర పడుతూ ఉంటుంది ఆ రకంగా ఈ ధర్మములను అన్నింటినీ పట్టుకుని వీటిని అంతగంతకి అంతగంతకు దగ్గరగా పోతూ ఉండాలి దాన్ని ఉపాసనము అంటారు దగ్గరగా ఉంటారు ఈ సందర్భంగా మీకు ఒక ఆధ్యాత్మిక రహస్యాన్ని మీకు చెప్తారు ఏమిటంటే ఆ రహస్యము సద్గుణ ప్రాప్తిరేవ ఈశ్వర ప్రాప్తి మీరు ఈశ్వరుణ్ణి పొందాలనుకుంటున్నారా అనుకుంటున్నాం ఈశ్వరుడు వచ్చి మీ ముందు శంఖ చక్రంగా కథ పట్టుకుని పట్టుపంచ కట్టుకుని కిరీటం పెట్టుకుని వచ్చి నిలబడతాడని మీరు అనుకోవద్దు డోంట్ థింక్ లైక్ దాట్ ఇంతకీ ఒకవేళ అలా నిలబడితే మాత్రం మీరేం ఉద్ధరిస్తారు కనుక ఏం చేస్తారు మఠవీయుడు ఆలోచించుకోండి ఈశ్వరుడు వచ్చి అలా నిలబడిపోయాడుకోండి మీ ముందు ఓ పావుగంట అయిన తర్వాత మీరేమంటారంటే అయ్యా నేను బయటకు వెళ్ళి పనుంది నువ్వు కూడా ఒకసారి వైకుంఠానికి వెళ్ళి రాని ఆయన రానంతసేపు ఈశ్వరుడు రావాలి రావాలని అల్లరి చేస్తున్నారే కానీ తీరా వచ్చేటంటే మటుకు ఆయనకి సమస్య ఆయనకి సమస్య ఉన్న కాదు మీకు మాత్రం సమస్య అవుతుంది కాబట్టి ఈశ్వరుడు మీ ముందు చాలా నిలబడ్డా కాదు కౌగులించు ఏమే కౌగులించుకో ఎందుకో తెలుసిన ఆల్రెడీ కౌగులించుకునే ఉన్నాడు మీరు గుర్తుపట్టారు కాబట్టి ఈశ్వ మరి ఈశ్వరుణ్ణి పొందుట ఎట్లు సద్గుణ ప్రాప్తిరేవ ఈశ్వర ప్రాప్తి అదృష్ట సర్వభూతానాం దాన్ని అది పొందేరా మీరు ఆ గుణాన్ని పొందేరా మైత్రహ ఆ గుణాన్ని వచ్చి పొందేరా మీరు కరుణ ఆ గుణాన్ని పొందారా ఆ లిస్టు చూసుకోండి ఆ గుణాలని మీరు పొందేస్తే అది ఏ ఈశ్వరుని పొందుట ఇది ఎలాగంటే స్వచ్ఛమైన ఆకాశం కావాలి స్వచ్ఛమైన ఆకాశం కావాలంటే ఏం చేయాలి ఇప్పుడు ఉన్న ఆకాశంలో సమస్య ఏమొచ్చింది నీకు దోమలు వచ్చాయి ఆ దోమల్ని పోగొట్టేసి ఉపాధి చేయి సాంబ్రాడి పొగవేసాయి పోయే దోమలు ఇప్పుడు ఏం మిగిలింది స్వచ్ఛమైన ఆకాశమే మిగిలింది అంతకు ముందు కూడా ఉన్నది స్వచ్ఛమైన ఆకాశమే దానికి అడ్డు ఈ దోమలు ఉన్నాయి ఆ దోమలను తరివేస్తే మిగిలింది స్వచ్ఛమైన ఆకాశమే అదేవిధంగా హృదయంలో ఈశ్వరుడు ఆత్మ చైతన్య రూపంగా నిత్యము నివాసం చేస్తూనే ఉన్నాడు దానికి కాలుష్యం పొల్యూషన్ హార్ట్ పొల్యూషన్ మనకి బాహ్యమునందు మూడు పొల్యూషన్స్ ఉంటాయి ల్యాండ్ పొల్యూషను వాటర్ పొల్యూషను ఎయిర్ పొల్యూషను మూడు కూడా ఒకేసారి చూడాలంటే మీరు పటాన్ చెరువులు వెళ్తే సరిపడుతుంది మూడు ఒకేసారి కనపడతాయి ఇవి బయట ఉండే పొల్యూషన్ లోపల ఉండే పొల్యూషన్ ఏమిటి హార్ట్ పొల్యూషన్ ద్వేషము ప్రేమ లేకుండా దురాశ ఇవన్నీ లోపలుండే పొల్యూషన్ ఆ పొల్యూషన్ తీసి పారేంటి మీరు ఈ పన్నెండు ధర్మ ఇరవై ధర్మాల్లో ఎన్నో ఈ అంతే ఆ లోపల ఉండే ఆకాశం ఏదైతే ఉన్నదో అదియే పరమాత్మ కాబట్టి సద్గుణ ప్రాప్తి లేవ ఈశ్వర ఆ విధంగా ఆ ధర్మాలకి మనం దగ్గరగా పోతూ ఉండాలి ఎప్పుడు ఉపాసన చేయాలి పరి ఉపాసే పరి అంటే అన్ని దేశములో ఎందు అన్ని కాలంలో ఎందు అన్ని అవస్థల ఎందు ఉపాసన చేయాలి నిద్రపోవడం దేనికి మొన్నడు పొద్దున్న మళ్ళీ లేచి ధ్యానం చేసుకోవాలి శా శాస్త్రాన్ని శ్రవణం చేయాలి అందుకోసం నిద్రపోతున్నాను జగ్రదవస్థలో ఎన్ని పనులు చేసుకుంటున్నా అన్ని పనులకి ప్రయోజనము జీవితమును నిలబెట్టి ఆ జీవితమును ఆత్మస్వరూప విచారానికి అంకితము చేయటం కూరే ఆ విధంగా అవస్థలు ఎన్నైనా ఎవరైనా గెస్ట్ వచ్చారనుకోండి మీరు క్లాస్ మానేసి గెస్ట్తో కూర్చోవడం కాదు ఆ గెస్ట్ను కూడా క్లాసుకు తీసుకు చక్కడ ఆయన ఎలాగూ కూర్చోలేడు పావుగంట కూర్చునేప్పుడు లేదు చక్కపోతాడు పావుగంట తీసుకెళ్లి ముళ్ళ మీద కూర్చోబెడితే కూర్చుంటాడు కానీ వేదాంత క్లాసులో కూర్చోబెట్టే కూర్చోలేడు లేదు కూర్చోండి వెళ్ళడా కాబట్టి ఒక ఆయన నాతో ఇప్పుడు నా వల్ల కాదండి మీకు నేను ఏమైనా శుభం భూయా వెళ్ళవ ఎందుకు కష్టపడతావు ఆ ఉత్సాహం వచ్చినప్పుడు ఆలోచిద్దాం ఎందుకంటే ఇక్కడే ఎంటర్టైన్మెంట్ ఉండదు ఏముండదు శాస్త్ర విచారంలో అలవాట్ లేనివాడు ఏం కూర్చుంటాడు కాబట్టి ఆయనే వెళ్ళిపోతాడు కనుక ది పాయింట్ ఈజ్ పర్యుపాసతే సర్వావస్థల కూడా ఈ అధ్వేష్టర్వభూతానా ఈ ధర్మములను మనం ఉపాసన చేస్తూ ఉండాలి ఎలా ఉపాసన చేయాలి శ్రద్ధ ప్రేమతో ఉపాసన చేయాలి తిట్టుకుంటూ ఉపాసన చేయకూడదు ఇప్పుడు ప్రాణాయామం చేశారనుకోండి బా మళ్ళీ ప్రాణాయామంటే అయ్యేసి టైం వచ్చిందా సరే కానీ కాఫీ బాగుంటుంది కానీ మరి ఏం చేద్దాం ఈ ప్రాణాయామం చేయకుండా కాఫీ తాగితే గిల్ట్ ఫీల్ అవుతుంది గిల్టీ ఫీలింగ్ కాబట్టి సరే కానీ అది కూర్చొని సంతో ఏదో ప్రాణాయామం చేయాలి అలా చేయకూడదు ప్రేమతో చేయాలి యాజ్ ఇఫ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్ అన్నట్టుగా చేయాలి అది ఎల్లాగండి అంటే ధెరిజమో ఎల్లాగా మీరు చేయటమే అంటే ఇంకా మళ్ళీ దాని మీద హౌ అనేది ఏమి మీరు మీరల్లా మైండ్ను ట్యూన్ చేసుకోవటమే అలాగే ఎక్సర్సైజ్ అలాగే పుష్టికరమైన ఆహారము సాత్విక ఆహారము వీటన్నిటికీ మైండ్ను ట్యూన్ చేసి ఆ ట్యూన్ అవుతుంది మీరు చేస్తే అయిపోతుంది వాటి ఎందుకు శ్రద్ధను కలిగి ఉంటాను అదే శ్రద్ధ అంటే శ్రద్ధ అంటే విశ్వాసం కాదు దీంట్లో విశ్వాసం ఏమి లేదు ఇక్కడ బిలీఫ్ ఏమీ లేదు మీరు శత్రుభావన లేకుండా అందరినీ ప్రేమిస్తూ ఉంటే మీ హృదయంలో ఉండే ఆత్మానందము అభివ్యక్తమవుతూ ఉంటుంది ప్రకటమవుతూ ఉంటుంది మీరు ప్రసన్నంగా హ్యాపీగా ఉంటారు దీంట్లో విశ్వాసం ఏమిటి ఇట్ ఈస్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఇక్కడ మీరు అనుభవానికి తెచ్చుకునే విషయం ఎటు మీరు శ్రద్ధ కలిగి సత్యము అని స్వీకరించి ఆ దిశలో కొన్ని అడుగులు మీరు వేయాల్సి ఉంటుంది అంతే శ్రద్ధ అంటే ఇప్పటికిప్పుడు మీకు వెరిఫికేషన్ వచ్చేస్తూ ఉంటుంది శ్రద్ధకి విశ్వాసంలో ఏ వెరిఫికేషన్స్ ఉండవు విశ్వాసంలో వెరిఫికేషన్ ఏమి శ్రద్ధలో మీరు అడగకుండానే మీకు వెరిఫై అయిపోతూ ఉంటుంది మీకు అడగకుండా ప్రూఫ్ వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి కావలసింది శ్రద్ధ తప్ప విశ్వాసం కాదు విశ్వాసం తప్పేమీ కాదు కానీ శ్రద్ధకి విశ్వాసానికి ఉండే తేడా అని మనం చెప్పాల్సి ఉంటుంది గీతలో శ్రద్ధ మీదే ఫోకస్ విశ్వాసం మీద కాదు ఇప్పుడు మీరు సూర్యనమస్కారాలు చేస్తే దేహము తేలికగా ఉంటుంది హల్కాగా లైట్గా ఉంటుంది బాడీ సూర్యనమస్కారాలు చేస్తే మూడు చేస్తే చాలు లైట్గా ఉంటుంది అని మీరు యోగా తెలుసు వాళ్ళు అలా చెప్తారు ఇప్పుడు మీకు నమ్మకం కావాలా శ్రద్ధ కావాలా శ్రద్ధే కాదు ఒక ఆయన చెప్పాడు అలాగా లైట్గా ఉంటుందండి అని చెప్పాడు నేను నేను గమనించలేదు నేను సూర్యనమస్కారాలు చేసేవాడిని కానీ ఆ మాటని గమనించలేదు అలాగా అయ్యి ఉంటుంది అని శ్రద్ధగా సూర్యనమస్కారాలు మూడు చేసి నా బాడీని నేను చూసుకుంటే హల్కాగా అలాగా పక్షి ఏకవలే ఎంతో తేలికగా ఉన్నట్టు వాటిని దిస్ ఈజ్ కరెక్ట్ అని అడిగింది అది శ్రద్ధ అంటే కానీ ముందు శ్రద్ధ ఉండాలి నువ్వు తేలిగ్గా ఉంటుందని ప్రూవ్ చేయి అప్పుడు నేను సూర్యనమస్కారాలు మూడు చేస్తాను అంటే అది వర్కౌట్ కాదు అది ప్రూవ్ చేసి ఇది ఏమీ కాదు కానీ మీరు నమ్మకంతో వెళ్ళక్కర్లా శ్రద్ధతో చేయాలి చేస్తే మూ ఐదు నిమిషాలు మూడు సూర్య నమస్కారాలు అయిపోయి కలు చూసుకుంటే చాలా లైట్గా ఉన్నట్టు అనిపించింది మెరిఫై ప్రూఫ్ వచ్చేసింది మీరు ఇంతవరకు ద్వేషించే వాడిని ద్వేషించడం మానిస్తే మీకు చాలా ఫ్రీడమ్ వచ్చేస్తుంది ప్రూఫ్ వచ్చేస్తుంది ఈ శ్లోకాన్ని రేపు కంప్లీట్ చేసిద్దాం ఏం పూర్ణముద పూర్ణమిదం పూర్ణ పూర్ణముద్య పూర్ణశ్య పూర్ణమాదాయ పూర్ణమే